गोविन्द हरे मुरारे गोविन्द गोविन्द हरे मुरारे गोविन्द गोविन्द रसांग पाले गोविन्द गोविन्द रसांग पाले गोविन्द गोविन्द हरे मुरारे गोविन्द गोविन्द हरे मुरारे गोविन्द गोविन्द राधा कांगपाने गोविंद गोविंद राधा कांगपाने गोविंद गोविंद मुकुंद कृष्ण गोविंद गोविंद मुकुंद कृष्ण गोविंद गोविंद नमो नमस्ते गोविंद गोविंद नमो नमस्ते గోవింద హరే ముంద గోవిందరే మోరే గోవింద గోవింద రసాంగ పాణే రథాంగం అంటే చక్రం అండి రసము యొక్క అంగం ఏది చక్రం ప్రసాంగ పాణే అనగా చక్రపాణే అనమాట చక్రపాణి అంటే చక్రమును పాణి అంటే చేతిలో కలిగినటువంటి ఆ విష్ణు गोविंदा हरे मुरारे गोविंदा गोविंदा हरे मुरारे गोविंदा गोविंदा कांगपाने गोविंदा गोविंदा कांगपाने गोविंदा गोविंदा मुकुंद कृष्ण गोविंदा गोविंदा मुकुंद कृष्ण गोविंदा गोविंदा नमो नमस्ते गोविंदा गोविंदा नमो नमस्ते राधे త మూడవ అధ్యాయం ఉత్పత్తి ప్రకరణం నేటితో సమాప్తం ఈ మూడవ అధ్యాయం అండి ఇంతవరకు రెండు అధ్యాయములు వైరాగ్య ప్రకరణం మమోక్ష ప్రకరణం ఇది ఉత్పత్తి ప్రకరణం ఇంకా రాబోయే మూడు అధ్యాయములు అది చాలా పెద్దవండి ఉత్పత్తి ప్రకరణం స్థితి ప్రకరణం ఉపశమ ప్రకరణం నిర్వహణ ప్రకరణం మూడల్ ఎందుకంటే చివరిదైనటువంటి నిర్వాణ ప్రకటన చాలా పెద్దదండి మహర్షి చక్కని హితపో చేస్తున్నారు శ్రీరామచంద్రు నిన్న చక్కటి ఉపాఖ్యానం ఒక రాక్షసుని గురించి చెప్పిన విషయం జ్ఞాపకం చేస్తున్నాను తపస్సు చేసింది మొట్టమొదటండి హీనమైనటువంటి వరములు కోరుకుందండి ఆ తర్వాత పెద్దల యొక్క ఒక రాజు ఒక మంత్రి వారి యొక్క సాంగత్యం చేత మనస్సు మార్చుకుని అండి సరే కనుకనే సత్సాంగత్యము అద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని పెద్దలు చెప్తారండి ఈ సంసార రంగంలో ఈ తాపత్రయంలో ఈ నారా బాధలు పడుతున్నటువంటి జీవరాశుల కండి ధరించడానికి ఆ మహనీయులు చక్కగా బోధిస్తారండి సరే చీకట్లో ఉండేటువంటి వారికి దీపం చూపిస్తారండి వారు స్వయంగా అనుభవించి ఇతరులకు చక్కగా బోధిస్తారు దాన్ని మేము చూసినాం భగవంతుని యొక్క దర్శనం మాకు కలిగింది పరమానంద స్వరూపమైనటువంటి స్థితి అది అక్కడికి మీరు కూడా వెళ్ళండి అని చక్కగా దారి చూపిస్తారండి శంకరణ చెప్తారు వారికి ఇతరమైన అపేక్షలు ఏమి లేదండి అయినప్పటికీ వసంతవ లోకహిత చరంత వసంతకాలం చూడండి ఏవైనా ప్రతిఫలం అపేక్షిస్తుందా ఇప్పుడు మనం వసంతకాలంలోనే ఉన్నామండి సరే చెట్లు చక్కగా చిగిరిస్తుంటాయి మంచి తీవ్రమైనటువంటి శోభ ప్రకృతి శోభ కానీ ఏదైనా ప్రతిఫలం వాంఛిస్తుందా వసంతకాలం లేదండది వసంతవల్ లోకహితం చరంత శాంత మహాంతో నివసంతి సంతో మహనీయులు ఉంటారంటే వసంతవల్ లోకహితం చరంత ఆ వసంత లోకానికి హితం చేస్తుంటా తీర్ణా స్వయం వారు స్వయంగా దాటారు తీర్ణ అంటే దాటేశారు చూడండి ఇప్పుడు కాలువలు అండి కాలువలు ఎక్కడైనా మీరు చూచుంటారు గోదావరి కాలువలు అక్కడక్కడ బల్లకట్టు అని ఒకటి ఉంటుందండి బల్లకట్టు ఏ అది ఆ వైపు ఉన్న ఈ వైపుకి ఈ వైపు ఉన్న ఆ వైపుకి తీసుకుని వెళ్తుందండి అంతే సరే ఆ బల్లకట్టు అని చిన్నది ఉంటుందండి పడవ దాంట్లో అందరిని ఎక్కించుకుంటారు ఎవరెవరు దాటవలనో వారు ఎక్కించుకుని ఈతలు ఒడ్డుకు వస్తారు ఆ ఒడ్ ఎక్కించుకున్న వారిని దింపేస్తాడే కానీ ఆయన దిగడండి ఆయన అక్కడే ఉంటాడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకా కొందరు ఎవరినైనా ఎవరైనా ఎక్కితే వారిని అవార్డుకి తీసుకెళ్తానికి చూడండి వచ్చి ఎక్కేవారేమో దిగిపోతారు కానీ ఆయన దిగడండి అదేవిధంగా మహనీయులైనటువంటి వారు తాము తరించి ఇతరులు కూడా తరింపజేస్తారు చూడండి తీర్ణాశ్రయం భీమ భవార్నవం భవార్నవం సంసార సాగరం దాన్ని అన్యాన పితారయంత ఇది మహాత్ములు యొక్క స్వభావం ఏ కనుక వశిష్ఠ మహర్షి తాను తరించినారు ఇతరులను తరింపజేస్తున్నారండి ఎంతమంది మహనీయులు ముముచ్చువులందరూ కూడా అక్కడ సమావేశమైనారు కేవలం రామచంద్రుడు కాదండి విశ్వామిత్రుడు పక్కన ఉన్నారు నారదుల వారు కూడానండి నారదుల వారికి ఎన్నో పనులు కదండి చాలా ప్రోగ్రాములు మూడు లోకములు తిరిగే మహానుభావుడు అండి అన్ని ప్రోగ్రాములు రద్దు చేసుకున్నాడండి ఏది ఈ ఇరవై రోజులు ఈ వశిష్ఠులు చెప్పేటువంటి టైంలో నారదులు వారు అక్కడే ప్రత్యక్షంగా ఉన్నారండి ఈ ఇరవై ఒక్క రోజు చక్కగా బోధ వింటున్నారు అనేక మంది ముముక్షలు తపస్సంపన్నులు జిజ్ఞాసువులు ఇటువంటి అవకాశం మరల దొరుకుతుందా అనేటువంటి భావంతో చూడండి గాలి ఉన్నప్పుడే తోర్పారపడతారండి ఆ తోర్పారపట్టడం అనమాట ఇది మహానీయులందరూ ఒకచోట సమావేశమైనారు అందులో రా అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు శిష్యుడు ఆ అనుభవ అనుభవజ్ఞుడైనటువంటి వశిష్ఠులు వారండి గురువు అండి సామాన్యులండి ఎంత అనుభవం కలిగినటువంటి మహానీయుడు ఆ యోగ వాసిష్ఠుని చదువుతుంటే వారు చెప్పిన ఉపమానములు వారు చెప్పిన దృష్టాంతములు ఆఖ్యానములు నిజంగా పరమాశ్చర్యం కలుగుతుందండి ఎంత త్రికాల జ్ఞానం కలవారో తెలుసండి భవిష్యత్తులో అదంతా ఒక్కసారి చూడండి అర్జునోపాఖ్యానం అని చివరికి వస్తుందండి అర్జునోపాఖ్యానం వసిష్ఠులు ఆ రామచంద్రునికి చెప్తున్నారు రామచంద్ర ద్వాపరయుగం చివర శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అనేటువంటి భక్తులకు భగవద్గీత ఉపదేశం చేస్తారు అనే ఈ యోగ ఉన్నదండి అర్జునోపాఖ్యానం ఎంత ఆశ్చర్యం వీరు మాట్లాడుకునేది త్రేతాయుగం త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ మహనీయుడు భవిష్యత్తులో ద్వాపరయుగం చివర జరగబోయేటువంటి ఆ సంభాషణ చక్కగా దీంట్లో రాశారండి ఏది యోగ వాసిష్ఠలో చెప్తారు ఎంత కనుక ఆ వశిష్ట మహర్షి త్రికాలజ్ఞుడు అండి అంత సమస్తము తెలిసినటువంటి ఆ మహనీయుడు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకున్నటువంటి మహానుభావులు అండి తత్వదర్శిన చూడు భగవద్గీతలో అనండి తత్వం తెలుసుకున్నవారని చెప్పలేదు దే హీన్ అంది తత్వదర్శిన అది చక్కగా అనుభూతం చేసుకున్న మహానుభావులు అండి కనుక అటువంటి గొప్ప గురువులు వారు ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది ఆ మహర్షులు చూడండి ఎటువంటి వాక్యం చెప్పినారో శృణ్ వంతు విశ్వే అమృత్య పుత్ర శృణ్వంతో లెట్ ఆల్ ఆఫ్ యూర్ హియర్ నేను చెప్పేది మీరంతా వినండి మీరెవరో తెలిసిన అమృత చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అది భగవంతుని యొక్క సంతానం మీరంతా చూ అల్పులు అని చెప్పలేదండి మీరు కేవలం పరమాత్మ యొక్క సంతానం చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అది శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క సంతానం అని సంబోధిస్తున్నారు కేవలం దేహ సంబంధం అయినటువంటి సంబోధన లేదండి అది ఏమని చెప్తున్నారు శృణ్వంతు మేము చూచేసినాం చక్కగా తెలుసుకున్నాం మీరు కూడా తెలుసుకోండి దేన్ని ఆ శాశ్వతమైన పదార్థము ఎంత చక్కని హితబోధ చేస్తున్నారు చోరణ దుఃఖంలో సతమతమై నానా తాపత్రేములు పొందేటువంటి ఓ తాపం పోగొట్టుకోండి దుఃఖం పోగొట్టుకోండి దుఃఖరహితమైనటువంటి స్వరూపులు మీరు మీరు ఏడ్చేవారు కాదు కేవలం ఆనంద స్వరూపులు అని హితబోధ చేస్తున్నారండి ఏ మహనీయులు ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటిదండి శృణ్వంతు విశ్వే వేదములో ఉన్నది అమృత పుత్రాహ ఆ దివ్యాని తస్థో వేదాహమేతం పురుషం మహాంతం ఆ మహత్తరమైనటువంటి పురుషుడు ఆ స్వరూపాన్ని మేము చూచినాం మీరు కూడా చూడండి ఇది చూడండి పెద్దలు తాము అనుభవించి తాము ఆనందపడి ఆనందాన్ని అండి ది ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఆ టు అదర్స్ తాము ఆనందాన్ని అందరికీ పంచి పెడుతున్నారండి ఇంతకు సేవ ఇంతకు మించినటువంటి దానం ఇంకోటి ఉన్నదా చెప్పండి కనుకనే సర్వేషామే దానా జ్ఞానదానం విశిష్యతే చూ మహి వాసస్థిల కాంచ సర్పిషాం సర్వేషామే దానా జ్ఞానదానం విశిష్యతే అనేక దానాలు ఉన్నాయండి ప్రపంచంలో భూదానం గోదానం ధనదానం అనేకమైన కానీ అన్ని దానముల కంటే జ్ఞానదానం చాలా సుప్రీం శ్రేష్టమైనది అని చెప్తున్నారు కారణం ఏమిటి తెలుసండి కారణం చెప్పంటారా ఈ జన్మలో ఏదైనా ఉపకారం జరుగుతుంది అన్ని దానముల వల్ల కదండి జన్మ జన్మాంతరం కూడా ఉపకారం కలుగుతుంది జ్ఞానదానం చేత ఇక మరలా పుట్టడం చావటం ఈ సంసార చక్రంలో తగులుకోవటం ఈ బాధ వాళ్ళకు ఉండదండి చాలా జ్ఞానం పొందితే కారణం జ్ఞానాగి దగ్ధ కర్మాణం అనేక జన్మార్జితమైనటువంటి సంచిత కర్మ ఉన్న చూడండి దగ్ధం అయిపోతుందండి దేనివల్ల ఈ జ్ఞానం అనేటువంటి నిప్పు రావాలి కాబట్టి ప్రతి జన్మలో వాడికి కలిగేటువంటి దుఃఖం అంతా కూడా సమస్య కదా ఏదో ఇప్పుడు చేసే దానాల వల్ల ఈ జన్మలో ఏదో కొంత ఉపకారం కలగచ్చు కానీ జ్ఞానదానం యొక్క విశేషం ఏమిటంటే శాశ్వతంగా ఉపకారం కలిగి జన్మ ఇంకా దుఃఖం అనేది లేకుండా చేస్తుందండి అది కనుకనే చక్కగా ఈ జ్ఞానముని జీవితంలో పొందటం మానవుని యొక్క లక్ష్యం అదండి చక్కగా ఈ జ్ఞానమును పొందటం చేతనైనంత వరకు ఒకరికి జ్ఞానమును ప్రదానం చేయటం ఇంతకు మించినటువంటిది ఇంకోటి లేదండది ఆనందమైన విషయం ఇప్పుడు వశిష్ఠుల వారండి మహోన్నతమైనటువంటి స్థానం ఆక్రమించుకున్నటువంటి మహానుభావుడు ఇప్పుడు కూడా యజ్ఞం ఏదన్నా యజ్ఞం చేస్తే వశిష్ఠ స్థానం చూడు వశిష్ట స్థానం అంటే అన్నిటికంటే చాలా గొప్ప స్థానం అండి వశిష్ఠ స్థానం అటు ఆ పేరు చూడండి ఆ వశిష్ఠులు యొక్క పేరే ఆ గొప్ప స్థానానికి ఒక కళ ఇచ్చేసింది అన్నది వశిష్ట స్థానం అని చెప్పేసి అటువంటి మహనీయులు బోధించటం శిష్యుడైనటువంటి ఆ రామచంద్రుడు చూడండి ఎంత జిజ్ఞాస తీవ్రమైనటువంటి నేనెప్పుడు తరిస్తావా అనేటువంటి పూర్ణమైనటువంటి జిజ్ఞాస వారికి ఉన్నదన్నది కూర్చోమని చెప్పండి కూర్చోమని చెప్పండి ఈ రామచంద్రుని యొక్క జిజ్ఞాస మొట్టమొదట వైరాగ్య ప్రకరణలో మీరు వినుంటారండి ఓ మునిందురులారా నాకు ఈ రాజ్యం ఎందుకు ఈ భోగములు ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు నాకెందుకు నాకు కావాల్సింది ఒక్కటే ఏమంటే కోహం అది కోహం ఇదండి ప్రశ్న జిజ్ఞాసైన వారు ఈ ప్రశ్న వేసుకుంటారు హూయాయి నా నిజస్వరూపం ఏమిటి నేను శరీరమా మనస్సా బుద్ధ ఇది ఇది బాగా ఆలోచించ అజ్ఞానులంతా ఏం చేస్తారు తెలుసిన దీంతో ఐక్యం నేను శరీరం అని చెప్పి దాంతో పొద్దు నుంచి సాయంత్రం రాత్రి పరుండబోయే వరకు కూడా దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దమ్సెల్స్ విత్ యర్ మోటల్ బాడీ అది ఈ రేపో మాపో నశించిబోయేటువంటి ఒక జడమైనటువంటి ఒక మృత్తిగా మృతిగంటే మట్టితో చేయబడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి శరీరమే నేను అనుకుంటాడు ఎవరు అజ్ఞాని అనుకునే దాని సంబంధమైనటువంటిది అంత ఇరవై గంటలు దానికి వినియోగిస్తుంటాడని ఎంత ఆశ్చర్యకరమైన విషయం తనలో దివ్యమైనటువంటి చైతన్యం వెలుగుతుంటే మానవుడు దాన్ని తెలుసుకోలేక కేవలం భౌతికమైనటువంటి జడమైన వస్తువే నేను అని చెప్పి భావించి దానికోసమే జీవితం అంతా అర్పణం చేస్తున్నాడండి ఏ పూనే ఎల్లప్పుడూ వాని వెంట ఉంటుందా చెప్పండి లేదు కొంతకాలం అయిన తర్వాత అండి సపరేషన్ ఈ శరీరానికి వాడికి సపరేషన్ వస్తుందండి సర ఇప్పుడు ఎవరైనా షికారికి వెళ్ళేటప్పుడు లేక ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు పొందారండి జేబులో ఒక అర్థం దువ్వెన ఈ రెండు పెట్టుకుంటారండి కొందరు ఒక అర్థం దువ్వెన ఎందుకో తెలిసిన ఎక్కడైనా ఈ జుట్టు కనుక జరిగిపోతే అద్దంలో చూసుకుని దాన్ని సవరించుకోవటానికి అండి చేబులో ఒక దువ్వెనా అర్థం ఉంటుందండి కొందరికి అందరికీ కాదు ఎందుకు ఈ జుట్టు చెరిగిపోతే చక్కగా దాన్ని సవరించుకోటానికి ఏమండి భౌతికమైన దేహానికి అంత ఏర్పాటు ఉన్నప్పుడు ఏమండి మాన మనస్సు దాన్ని సవరించటానికి ఏదన్నా ఒక ఉపాయం అవలంబించాలా లేదు చెప్పండిది కనుక జేబులో ఒక భగవద్గీత కూడా పెట్టుకుంటే మంచిదండి అద్దంతో బాటు సరే దువ్వెన అర్థం వట్టి తిరిగి ఉంటుందండి అది స్థూల దేహాన్ని కొంచెం శుభ్రం చేయటానికి అండి ఏదన్నా వికారం ఉంటే జుట్టు చెరిగిపోతే దాన్ని మానవుడికి దీని మీదే దృష్టి ఉంది శరీరం మీద సూక్ష్మ శరీరం ఈ విధంగా చెడిపోతున్నదే మలినమైపోతున్నదే అపవిత్రమైపోతుంది అనే భావం వాడికి లేదే నేనెంతసేపటికి ఈ యొక్క దేహమేననుకుంటాడు కాదండి ఈ దేహం ఏంటండి ఇది జడమైంది పాపం ఏమి అసలు తెలివే లేదండి అది ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది సభకాంగని మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోతుంది ఏది లోపల మనస్సు మనస్సు అనేటువంటిదండి అది దీన్ని ఆడిస్తున్నది కానీ ఆ మనస్సు అపవిత్రం అనేక జన్మల నుంచి పాడు వాసనలు దీని పేరు వాసన ఈ పదం వశిష్ఠులు వారండి ముందు ముందు ఎక్కువగా ప్రయోగం చేస్తా వాడతారండి ఈ పదం బాగా తెలుసుకోండి తెనుగులో వాసన కాదండి తెలుగులో అంటే స్మెల్ స్మెల్ అంటారు దాన్ని ఏదో సుగంధం దుర్గంధం ఆ వాసన కాదు వాసన అంటే జన్మార్జితమైనటువంటి సంస్కారం అనేక జన్మల నుంచి పరంపరగా అలవాటై అలవాటై అది రూఢిపడిపోతుంది ఇక దాన్ని తొలగించడం మహాకష్టం అండి దాని పేరు వాసన అది సూక్ష్మదేహం కారణదేహం వాటిల్లో ఉంటుందండి బాగా తెలుసుకుని ఆ మాలిన్యం ఎక్కడుందో ఆ విచారణ చేత దాన్ని తొలగించకపోతే అది అక్కడే ఉంటుందండి ఈ జన్మలన్నటి కారణం ఏమిటి అదేనండి సరే ఆ వాసన లేక కారణ శరీరం అంటారు అది సూక్ష్మైనటువంటి వాసనలు ఈ జన్మలన్నిటికీ కారణం అవుతున్నదండి కాబట్టి ఇప్పుడు చూడండి చెట్టు చెట్టుని కొమ్మలు కొట్టండి కొమ్మలు కొట్టండి లేక మొత్తం కొట్టిబారేయండి చెట్టు కొట్టేసేయండి నరికేయండి చావదండి చావదు ఎంతకాలం ఆ వేరు ఆ రూట్ రూట్ అంటారు ఆ వేరు ఉన్నంత వరకు కూడా మీరు ఎన్నిసార్లు ఛేదించినా కూడా మళ్ళీ మొలకెత్తుతుందండి సరే ఆ వేరు పోవాలండి అది సరే ఈ శరీరం స్థూల శరీరం అండి చెట్టు వంటిదండి ఎవరైనా చనిపోతే రేపు వీడితో ఇంతటితో పూర్తి అయిందని అనుకోబాకండి ఆ సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు ఆ వేరు ఉన్నంత వరకు మళ్ళీ పుడుతుంటాడు చస్తుంటాడండి జనం అంతు లేదండి అది కానీ వాహనలు ఏం చేస్తున్నారంటే అయ్యా స్థూల శరీరం యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి దాన్ని ఉపేక్షించవలసిన పని లేదండి ఆ సూక్ష్మ శరీరం యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూడండి ఏది సూక్ష్మ శరీరం అంటే మనస్సు దానిలో అనేక జన్మార్జితమైన మాలిన్యం ఉన్నది అది ఎటువంటిదంటే రూట్ అండి దుంప ఇప్పుడు ఎవరైనా తిట్టుకునేటప్పుడు అండి దొంప తెగ అంటారండి దొంప తెగ అది తిట్టు కాదండి ఆశీర్వాదం నీ మూల అజ్ఞానం తొలగుగాక అని వాడు ఆశీర్వాదం చేస్తున్నాడు దుంప తెగ అంటే నీ మూలమై అజ్ఞానం ఆ అనేక జన్మల్లో ఉన్న వాసనలు తొలగుగాక అని వాడు అంటున్నాడు అనమాట జర ఆ కాబట్టి ఆ అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానం ఈ జీవితంలో బాగా కనిపెట్టి ఆ వాసనని తొలగించాలని వాసనాక్షయం అంటారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా దాన్ని ఎక్కువగా ప్రస్తావన చేసినారండి ఓ అర్జునే అనేక జన్మల నుంచి చూడండి ఏది వికారములు కామక్రోధ లో ఇదో కొద్దిగా చెప్తారు అన్ని వికారములు చెప్పలేదు కామక్రోధోద్భవం వేగం చూడు ఈ కామక్రోధాదులకి ఏ ప్రయోగ పదం ప్రయోగించాలి చూసిన వేగం వేగం మంచి వెలాసిటీతో పోతున్నదండి ఏది ఈ వికారములు చూడండి ఆ వేగం వేగం దేనికి చెప్తారు చూడండి మోటార్ కారు వేగంగా పోతుంది రైలు వేగంగా పోతున్నది విమానం వేగంగా పోతుంది చెప్పడం లేదు అదేవిధంగా ఈ అనేక జన్మార్జితమైన కామక్రోధాలు అండి మహావేగంతో పోతున్నాయి ఆ కింద పడేసేస్తున్నాయండి ఈ జీవుణ్ణి తల్లకిందులు చేస్తున్నది చెట్ ప్రాక్ శరీర విమోక్షణాత్ ఈ ప్రాక్ శరీర అర్జున శరీరం శరీర విమోక్షణం అంటే చనిపోవటం చనిపోవటానికి పూర్వం అంటే ఈ స్థూల శరీరం ఎప్పుడో పడిపోతుంది ఆ పడిపోత పూర్వం పెద్ద కార్యక్రమం చేయాలి ఏమిటది అరికట్టాలంటాడు ప్లీజ్ కంట్రోల్ ది వెలాసిటీ అది మహా తీవ్రంగా పోతున్నాయండి ఒక్కొక్క వికారం వచ్చిందంటే మానవుని తల్ల కిందులు చేసేస్తాయండి సరే ఆనాడు చూడండి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఒక రాజు అండి ఎవరినో ప్రేమించినాడు అండి పార్లమెంట్ అంగీకరించలేదండి అంగీకరించలేదు వారిని వారు ఇష్టం వచ్చినటువంటి ఎవరో ఏర్పాటు చేస్తారో వారిని మాత్రం వివాహం చేసుకోవాలి కానీ రాజండి నేను కోరిన వారిని వివాహం చేసుకోవాలన్నారు కాదన్నారు పార్లమెంట్ కాకపోతే మీరు రాజ్యమును వదలాల్సిందే అన్నారు వదిలి తీరుతానన్నాడండి ఆయన వదిలేశాడు రాజ్యం కూడా త్యాగం చేసేసాడు వదిలిపోయినాడంత ఒక చిన్న వికారం కోసం అండి రాజ్యములు కూడా త్యాగం చేసినటువంటి వాడు ఉన్నారు దాని పేరే వేగం చూచారా చట్నోది హైవయ సోక్షరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర అనేక జన్మల నుంచి పేరుకుపోయింది ఇప్పుడు మానవుడు ఏం చేయాలి అది దొంపండి దొంపంటే మూలం రూట్ అది ఆ రూట్లో ఉన్నది అది ఉన్నంత వరకు ఈ చెట్టు చావదండి ఈ దుఃఖం అనేటువంటి వృక్షం చావనే చావదది ఆ దుఃఖం అనేటువంటి సంసార దుఃఖం తొలగాలంటే మూలం పోవాలండి మూలం ఏమిటి అజ్ఞానం లేక జన్మార్జితమైనటువంటి వాసనలు సంస్కారములు అవి తొలగపోతేనండి వీడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏమి శాంతి దొరకదండది ఒకచోట పది మంది చేపలు పట్టేవాళ్ళండి చేపలు పట్టేవాళ్ళు సముద్రం ఒడ్డుకు వెళ్ళి చేపలన్నీ పట్టారండి పట్టి నెత్తి మీద కంపలు పెట్టుకునే మూడు మైళ్ళ దూరంలో పట్టణం ఉందండి అక్కడికి తీసుకుని వెళ్ళి వచ్చారండి ఎప్పుడు పగలంతా చేపలు పట్టారు చీకట పడిపోయింది చీకటి పడిన తర్వాత ఆ గంపలన్నీ తీసుకుని ఊళ్ళోకి వచ్చారండి ఒక పడవ ఉందండి ఆ పడవని ఒడ్డుని కట్టేశారండి ఇక్కడ సముద్రం కాదండి ఒక నది ఒక ఊరు పక్కన ఒక నది ప్రవహిస్తున్నది ఆ నదిలో వీరు చేపలన్నీ పట్టేసినారు పట్టి మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో అమ్ముకోవటానికి వెళ్ళారండి ఎప్పుడు సాయంత్రం చీకట పడింది ఆ పడవని చూడండి దాన్ని ఒడ్డున ఒక చెట్టు ఉందండి నది ఒడ్డున ఆ చెట్టుకి కట్టేశారండి తాడితో కట్టేసి పడవ ఎక్కడికి పోకుండా ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకున్నారండి దేన్నే చేపల్ని అమ్ముకున్న తర్వాత మళ్ళీ తిరిగి అప్పటికి చీకటి పడిపోయింది ఏమండి ఈ అమ్ముకున్నటువంటి డబ్బుతో ఏదో కుటుంబ పోషణ చేసుకోకూడదు లేదండి వాళ్ళకేదో పాడు వ్యసనాలు ఉన్నాయి ఏది తాగుడు ఈ శుభ్రంగా కళ్ళు తాగేశారండి ఈ డబ్బుతో ఏ ఇంటి పోషణ కోసం కాదండి శుభ్రం ఈ కోసం నాశనం చేశారు ఈ చేపల వాళ్ళని బాగా డ్రింక్ వేశారండి తప్పు తాగారు ఇక చూడండి రాత్రి చీకట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ పాటలు పాడుకుంటూ నేమ్మదిగా మళ్ళా నది ఒడ్డుకు వచ్చారు బాగా అంధకారం వ్యాపించిపోయిందండి పడవలో కూర్చున్నారండి పది మంది పడవలో కూర్చున్నారు వారి ఊరు ఎక్కడో తెలిసిన అవతల ఉన్నదండి నదికి అవతల ఒడ్డు ఇక చూడండి చెట్లు తిప్పుతున్నారండి బ్రహ్మాండంగా చెట్లు రాత్రి పాటలు పాడుకుంటూ చెట్లు తిప్పుతున్నారు కానీ కైపులో నుండి ఒక పొరపాటు చేశారు ఏమిటంటే ఆ చెట్టుకు కట్టిన తాడు ఓడదేయలేదండి ఓడదేయలేదు ఆ తాడు అట్లాగే కట్టినది వీళ్ళంతా కైపులోనండి రాత్రి అంతా తిప్పుతూనే ఉన్నారండి చెడ్లు తెల్లవారిపోయిందండి పడవ ఊరు చేరిందా చూచారు నా ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నదండి ఎట్లా కదులుతుంది చెప్పండి తాడు ఓడదేయలేదండి అది ఆ ఉంటుంది అది ఈ జన్మార్జితమైనటువంటి వాసనలు గనక తొలక్కపోతే మానవుడు ఎన్ని పూజలన్నా చేయండి ఎన్ని ఆరాధనలు ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని రామకోటి రాసినప్పటికీ వారి హృదయంలో పవిత్రతంగా ప్రవేశించదండి ఎప్పుడూ ఈ తాడు ఊడదెయ్యాలండి లంగు ఒడ్డు కట్టేసినారు ఆ తాడు ఊడదైపోతే పడవ కదులుతుందా చెప్పండి జన్మార్జితమైనటువంటి వాసనలు ఇటు లాగుతున్నాయండి అందుచేత వీడు ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఉపయోగం లేకుండా ఉంది కనుక పెద్దలు ఏం చెప్తున్నారంటే నాయన మీరు పుణ్యకార్యములు చక్కగా చేయండి కానీ మీ హృదయం ఏ విధంగా ఉందో పరీక్షించండి అది దాంట్లో కనుక మాలిన్యం దోషములు అపవిత్రత ఇది కనుకుంటే మీరు ఎన్ని చేసినప్పటికీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి మొట్టమొదట ఆ దొంప తొలగించాలి ఊరికి కొమ్మలు లాభం లేదు అని పెద్దలు చెప్తున్నారు దీని పేరు వాసనాక్షయం ఇప్పుడు కాదండి నిర్వహణ ప్రకరణం ఆ ప్రాంతంలో చక్కగా వశిష్ఠులు వారు బోధ చేస్తారు వాసనాక్షయమును గురించి కానీ ప్రతిరోజునండి మీరు ధ్యానము జపము అంతా పూర్తయిన తర్వాత ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశోధన నా మనస్సు ఏ స్థితిలో ఉంది ఏదైనా దోషాలు ఉన్నాయా అపవిత్రత ఉందా అని చెప్పి బాగా ఆలోచించి వివేకం చేత దాన్ని తొలగించాలి వేరే దారి లేదండి డిస్క్రిమినేషన్ అంటారు డిస్క్రిమినేషన్ అంటే వివేకము నిత్యానిత్య వివేకము ఆత్మానాత్మ వివేకము అని దాని చేత చక్కగా తొలగించాలని సర ఇప్పుడు అంత్యకాలంలో యముడు యమధర్మరాజు వచ్చి ఏం ప్రశ్న చేస్తారు నాయన ఏవైనా పుణ్యమును సంపాదించినారా భగవంతుని చింతన చేసినారా ఈ విషయం అడుగుతారండిది ఎవరు యమధర్మరాజు అప్పుడు ఏం ప్రచుత్తరం చెప్తారు చెప్పండి జీవితం అంతా ఒక్కసారి కూడా భగవన్ నామస్మరణ చేయకపోతే పరోపకారం చేయకపోతే ఏదైనా పుణ్యకార్యం చేయకపోతే ఆ అంత్యకాలంలో ఆ పరీక్ష చూడండి పరీక్షా సమయం ఆ పరీక్షా సమయంలో ప్రశ్నలకి ఏం జవాబు చెప్తారు చెప్పండి కనుక బాగా విచారించి ఈ నెగటివ్ అట్మాస్ఫియర్ కంప్లీట్గా తొలగించాలండి ఏది అసుర ప్రభుత్వం అంటారు చూడండి అసుర ప్రభుత్వం ఇప్పుడు భారతదేశం కొద్ది సంవత్సరాల కింద ఎట్లా ఉన్నది చెప్పండి ఎట్లా ఆ పరప్రభువులు ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మేమే రాజురాం అని చెప్పి వీళ్ళందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకున్నారండి ఆడిస్తున్నారు వికమ్ మేడ్ దమ్ స్లేవ్స్ కేవలం బానిసలుగా చేసి వీళ్లలో కొందరు మేలుకున్నారండి వరివరే మన స్వరాజ్యం మన రాజ్యం వీళ్ళు వచ్చి ఎందుకు ఆక్రమించుకున్నారు మనకేం తెలివి మనకేం శక్తి అని చెప్పి చక్కగా కాంగ్రెస్ మూమెంట్ ఇవన్నీ బయలుదేరి గాంధీ మహాత్ములు తిలక్ ఇటువంటి వారంతా బయలుదేరి అక్కడికి త్యాగములు చేసి లాఠీ దెబ్బలు తిని ఏళ్ళకు వెళ్ళి ఆఖరికండి క్విడ్ అన్నారు అంతే ప్లీజ్ క్వీడ్ అవర్ ల్యాండ్ మా దేశమును వదిలిపెట్టండి అంటే ఆఖరికి వదిలేశారని చూచండి స్వరాజ్యం వచ్చింది అది అదేవిధంగా అనేక జన్మల నుంచి పరప్రభుత్వం చూడండి హృదయంలో వచ్చి పీఠం వేసేసిందండి ఏది ఆ సురప్రభుత్వం ఏమిటి ఆ ప్రభుత్వం మీరు అడగచ్చు శ్రీకృష్ణ పరమాత్మ పదహార అధ్యాయంలో చెప్తారు దంభో దర్కోభిమానశ్చాపారుష్యమేవనం చాబిజాత్యార్థ సంపద అది ఆసు దాన్ని బాగా విచారించి మహనీయుల యొక్క ప్రబోధం చేత తమ యొక్క అనుష్ఠానం చేత సాధన చేత ఏమైనా మార్పు అని ప్రతిరోజు పరీక్షిస్తూ ఉండాలండి ఇది చాలా ముఖ్యం ఊరికి జపాలు చేసి పూర్తి చేయటం కాదు రామకోటి రాయటం కాదు తీర్థయాత్రలు చేయటం కాదు ఇవన్నీ మంచివే కానీ నాట్ సఫిషెంట్ అది చాలదండి హృదయ పరిశోధన అది యు మస్ట్ మేక్ సమ్ ప్రోగ్రెస్ అది ఈ రోజు కంటే రేపు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఈ విధంగా అయితే ప్రోగ్రెస్ అంటే ఉన్నతి కలిగిందా లేదా చూసుకోవాలన్నది ఒక ఊళ్ళోనండి ఒక వర్తకుడు ఉన్నాడండి ఆ వర్తకుడు ఆ ఊరు రాజు ఉన్నాడండి అక్కడికి వెళ్ళాడండి వెళ్ళి రాజుగారు నిన్న రాత్రి నాకు ఒక సంకల్పం కలిగింది ఏమిటంటే నా ఆస్తి ఆస్తి అంతా రాజుగారికి రాసి ఇవ్వాలనే అభిప్రాయం కలిగింది అందువరకు వచ్చాను నా ఆస్తి అంతా మీకు రాసేస్తాను అన్నాడండి రాజుగారికి కావలసినంత ఆస్తి ఉందండి సంపద కానీ ఈ వర్తకుని యొక్క ఆస్తి కూడా కలిస్తే ఇంకా ఎక్కువ అవుతుందని ఎంత ఆనందపడ్డాడంటే ఊహించడానికి లేదు ఆహా ఈ వర్తకుడిని నిజంగా దేవుడి ఈ ఆస్తి కూడా నాకు వస్తుందట అని పరమానందంలోనండి తన్మయుడైపోయి ఏడు రోజులు అయ్యా వర్తకుడు గారు మీరు ఇంటికి వెళ్ళబాకండి రాజభోజనం మా ఇంట్లో ఉండండి ఏడు రోజులు అని ముక్కు వరకు భోజనం పెట్టాడు అండి ఎవరు రాజుగారి వర్తకుడికి రాజుభోజనం ఏడు రోజులు అయిన తర్వాత రాజుగారికి ఒక సందేహం కలిగింది వీడి ఆస్తి ఎంత ఉన్నది అని వర్తకుడి గారు మీ ఆస్తి ఎంత ఉన్నది అడిగాడు వెయ్యి రూపాయలు అప్పు అప్పు ఉన్నది అన్నాడండి రుణం ఈయనికి వెయ్యి రూపాయల రుణం ఉందట అది పేరుతో రాయటానికి వచ్చాటండి అరే రే రామ అనుకున్నాడు ఏడు రోజులు తిన్నాడు ముక్కు వరకు వీడు అక్కడికి అసలు సంగతి బయట పెట్టాడు పాజిటివ్ లేదండి అంత నెగిటివ్ ఏనండి ఆ సంపాదన లేదట రుణం ఉందట రాజుగారికి రాసి ఇవ్వడానికి వచ్చాడు వాడు రాజుగారు ఆనందపడ్డాడు ఏమో ఆస్తున్నది ఆస్తున్నదని వాడి ఆస్తి అంతేనండి అప్పు వాడి ఆస్తి ఆ విధంగా జనులు ఎట్లా ఉన్నారు తెలిసినా సంపాదన తక్కువ ఏది ఆధ్యాత్మిక విషయంలో రుణం చేస్తారు ఈ అప్పులు అప్పులు అంటే అండి దుర్కుణములు ఆ దుర్కుణములు జన్మార్జితమైనటువంటి పాప సంస్కారములు అనేది అట్టి పెట్టుకుంటే వాడికింకా పోషణ ఎట్లా ఏదైనా పోషణ ఉంటే కదా ఒక కుటుంబంగా ఏదన్నా నడిచేది ఈ జీవితం కూడా ఈ దుర్మార్గం దుష్టత్వం ఇవన్నీ బాగా పేర పెట్టుకుని ఈ నెగిటివ్ స్మార్గానికి హృదయంలో ఉంటే అది రుణం రుణం అండి అప్పుండి అప్పు చేసిన వాడు ఆనందంగా ఉంటాడా చెప్పండి అది ఎవరి ఎప్పుడు ఏడిపోయానండి ఈ రుణగ్రస్తుడు ఎప్పుడు దుఃఖంతోనే ఉంటాడు అదేవిధంగా జీవులండి ఈ రుణం రుణం అంటేనండి చెడ్డ గుణాలన్నింటిని దగ్గర తెచ్చిపెట్టుకోకూడదండి వాటన్నిటిని సాగనంపి ఆగమార్థం తుదేవానాం దేవతలు అంటే సద్గుణములు ఆ సద్గుణములను ఆహ్వానించాలన్నది ఈరోజు వశిష్ఠులు వారు చక్కని హితబోధ చేసి ఈ మూడవ అధ్యాయం పూర్తి చేస్తున్నారు ఏం బోధ తెలుసు ఎవరైనా ఒక ఒక డిగ్రీ బిఏ బిఏ అనేటువంటిది కావాలంటే ఎన్ని సంవత్సరాలు క్లాసులు ప్యాస్ కావాలి చూడండి అది క్లాస్ ప్యాస్ కావాలి ముందు తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత రెండు సంవత్సరాలు చదవాలి అప్పుడు డిగ్రీ వస్తుందండి ఏది బిఏ టైటిల్ వాడికి వస్తుంది అదేవిధంగా మోక్షం అనేటువంటిది ఎవరికైనా లభించాలంటే ఏడు తరగతులు ప్యాస్ కావాలన్నాడు అండి ఎవరు వశిష్ఠులు వారు సెవెన్ స్టెప్స్ టు శాల్వేషన్ ఏడు తరగతులండి ఆ పేర్లు చెప్తున్నాడు వినండి శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వాపత్తి అసంసక్తి పదార్థ అభావన తురీయం ఇదండి మళ్ళీ చెప్తున్నాను ఈ క్లాసులు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని బాగా చదవాలండి చదివితే ఆఖరికి మోక్షం అనేటువంటి టైటిల్ ఆ డిగ్రీ వాడికి వస్తుందండి ఏమిటి చెప్పండి మళ్ళీ చెప్తున్నాను శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వాపత్తి అసంశక్తి పదార్థ అభావన తురీయం ఏడు క్లాసులు చెప్తూ ఒక్కొక్కటి వర్ణిస్తున్నాడు సమయం లేదు సంక్షేపంగా చెప్పేస్తానది మొట్టమొదటిది ఏమిటి చెప్పండి శుభేచ్ఛ ఆ స్థితిలో కినుక ఎవరైనా వస్తే ఇటువంటి విచారణ కలుగుతుందండి అయ్యో ఎన్ని జన్మలు నాశనం చేసినాను జీవితంతో ప్రధ ఉపయోగం లేకుండా గడిచిపోయినాయి ఇప్పుడు అమూల్యమైనటువంటి జన్మ వచ్చింది భగవంతుడు మనకి కామన్ సెన్స్ అనగా వివేచిన ఆ తెలివి డిస్క్రిమినేషన్ అది ప్రసాదించినాడు భగవంతుడు మనకి ఇచ్చినాడు సదుపయోగం చేసుకునే ఇక మీదటే ఈ దుఃఖం అనేది లేకుండా ఇక మీదటే తల్లిగర్భంలో మళ్ళీ జన్మించకుండా జన్మరాహిత్యమైనటువంటి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుంది ఎట్లా కలుగుతుంది అనే పరితాపం కలుగుతుందండి దీని పేరు శుభేచ్చ అది అందరికీ కలగదండి ఎవరికైనా పుణ్యం కనుక చక్కగా ఫలిస్తే వారికి ఈ జీవితంలో నేను ఎట్లా సాక్షాత్కారం పొందేదని శుభ ఇచ్చ ఇచ్చ అంటే అభిలాష హౌ టు క్రాస్ దిస్ ఓషన్ ఈ మహాసముద్రాన్ని నేను ఎట్లా దాటగలను అనేటువంటి శుభ సంకల్పం ఎప్పుడైనా కలిగితే అది శుభేచ్ఛ అండి సార్ అక్కడి నుంచి ప్రారంభం ఈ ఆధ్యాత్మిక జీవితం దాని ముందంతా అసురు జీవితం ఆ కేవలం అసురులు రాక్షసులు యొక్క జీవితం అన్నది కేవలం అపవిత్రత ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అడుగు పెట్టేటప్పటికి వెంటనే దారి ఎవరు చూపిస్తారు ఆ సద్గురువుల దగ్గరికి వెళ్తాడండి వెళ్ళిన తర్వాత వారిని సాష్టాంగ నమస్కారం చేసి వినయ విధేయతలతో ప్రశ్న చేసి మహాత్మ ధరించేటువంటి ఉపాయం సెలవివ్వండి అని ప్రార్థన చేస్తాడు వెంటనే గురువు గారండి దారి చూపిస్తారు విచారణ రెండవది మొట్టమొదటి ఏమిటి శుభేచ్చ రెండవది విచారణ సద్గురువు దగ్గరండి విచారణ వస్తుంది ఏది నిత్యము ఏది అనిత్యము అని చెప్పి వారు చక్కగా ప్రబోధన చేస్తారు వీరండి దాన్ని చక్కగా శ్రద్ధతో విశ్వాసంతో దాన్ని ఆలకించాలండి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అండి అహంకారం ఉండకూడదండి అహం నేను గొప్పవాణ్ణి అనే భావనే ఉండకూడదండి ఎంతసేపటికి వినయ విధేయతలు హనుమంతుడు ఏ ప్రకారంగా వారి జీవితాన్ని గడుపుతున్నారో ఆ విధంగా ఉండాలండి వినయ విధేయతలు శ్రద్ధ విశ్వాసం అది ఎవరి గురువు మీద దైవం మీద శాస్త్రం మీద తన మీద అది ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం నేను అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను సైత్ ఇన్ హింసెల్ఫ్ అది తన మీద కనుక విశ్వాసం లేకపోతే కొందరండి ముందుకు అసలు పోలేరండి నిరుత్సాహ నేను జయిస్తానో లేదో నేను సాధన చేయగలను లేదు ఆ సన్యాసులు ఆ సాధువులు వారే మోక్షం పొందారు నేను గృహస్థుణ్ణి పిల్లలు వీళ్ళందరూ గలవాణ్ణి నేను ఎట్లా ధరించగలనేటువంటి నిరుత్సాహం మానవుడు ఉండకూడదు అండిది ఆత్మవిశ్వాసం నేను తప్పకుండా సాధించగలను వారెవరో సాధించారంటే నేను ఎందుకు చేయకూడదు ఒకరికి రోగం పోయిందంటే నాకెందుకు పోకూడదు ఆ ఔషధాన్ని కనుక చక్కగా సేవిస్తే నాకు మాత్రం ఎందుకు రోగం పోకూడదు ఈ భవరోగం ఈ దుఃఖం అనేటువంటి రోగం అనే ఆ విశ్వాసం తన మీద కూడా కలిగి చక్కగా ధైర్యంతో కొనసాగించాలి సరే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కాని ఏ క్షేత్రంలో కాని మానవుణ్ణి ఉద్ధరించేది ఏదో తెలిసినా చూడు ధైర్యం అది ఏవై దీని పేరు ఆప్తిమిజం అంటారండి ఇంగ్లీష్లో ఆప్తిమిజం ఏవైనప్పటికీ తప్పకుండా నేను ఈ జీవితం ఆధ్యాత్మిక క్షేత్రంలో కాని ఏ క్షేత్రంలో కాని మానవుణ్ణి ఉద్ధరించేది ఏదో తెలుసినా చూడు ధైర్యం అది ఏవై దీని పేరు ఆప్టిమిజం అంటారండి ఇంగ్లీష్లో ఆప్టిమిజం ఏవైనప్పటికీ తప్పకుండా నేను ఈ జీవితంలో నేను కడతెరతాను లక్ష్యం పొందుతాను అనేటువంటి ధైర్యం మానవుని ముందుకు తీసుకొస్తుందండి కశ్చిత్ అభ్యుద్ధర సంకటాత్ అది వశిష్ఠుల వారు చెప్తారు నా స్వధైర్యాధైర్యము ధైర్యమున కంటే మించినటువంటి ఇంకోటి లేదు అదే సంకటం నుంచి రక్షిస్తుంది అంటారు చూడండి చక్కని వాక్యం కొనసాగాలన్నది పిరికి పొందలు నిరుత్సాహపరులు సోమరులు ఎప్పుడు కూడా మోక్షం పొందలేరన్నది నాయమాత్మ బలహీనైన ఆత్మన్ కెనాట్ బిటైన్ బై ది వీక్ అన్నాడు కదా ఉపనిషత్తుల్లో ముందక ఉపనిషత్తు అండి చేత నిరుత్సాహరుల చేత సోమరుని చేత బద్ద గంగల వారి చేత ఎప్పుడు మోక్షం పొందబడదండది బాగా విద్యార్థి చూడండి మొదటి నుంచి బాగా చదివితే ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి అందరూ ఊపిరితరకుండా చదువుతున్నారండి సరే ఆ విధంగా చదివితేనే ఆ డిగ్రీ సామాన్యమైనటువంటి ప్రాపంచిక ఒక డిగ్రీ వస్తున్నది కదా క్లాస్ ప్యాస్ అయినాడు అనేటువంటిది ఇక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధతో వాడు చదవాలో చెప్పండి ఈ పాఠములన్నీ సరే ఏమిటి పాఠములు సత్యము అహింస దయ పరోపకారం కరుణ ఈ ఇటువంటి ఇవేనండి ఈ పాఠాలు ఒక్కొక్కటి చదవాలి ఎంత టైం పడుతుందండి అవి బాగా జీర్ణం కావాలంటే అందుచేత విద్యార్థి ఏ ప్రకారంగా పరీక్ష ఒక సామాన్యమైనటువంటి ప్రాపంచిక పరీక్ష కోసమే వాడంత శ్రద్ధగా చక్కగా చదువుతున్నప్పుడు ఇక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ ముముచ్చు ఎంత జాగ్రత్తగా చదవాలి చెప్పండి కనుక సమయం పోగొట్టకూడదండి ఉదయం ముందుగా లేవటం చక్కగా స్నానం చేసుకోవటం కొంతసేపు భగవంతుని యొక్క అనుగ్రహం ఇది చాలా ముఖ్యమండి కొందరు అనుకుంటారు ఏమండి విచారణ చేతనే మనకి మహోక్షం ఎట్లా వస్తుంది చెప్పండి ముందు భగవంతుని యొక్క కటాక్షం అని అనుగ్రహం ది గ్రేస్ ఆఫ్ ది లాడ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ది గ్రేస్ ఆఫ్ గురువు గురువు యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహం చాలా గొప్పగా పనిచేస్తుంది అండి సరే అది ఎందుకని అడగకూడదు అడిగినా కూడా ఏం ఉపయోగం లేదు అట్లా ఉన్నదండది ప్రపంచంలో ఆ ధర్మం ఆ సిద్ధాంతం అట్లా ఉన్నది లేకపోతే శంకర భగవత్పాదులు ఎంత గొప్పవారు చెప్పండి గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళారు చెప్పండి గోవింద భగవత్పాదలనే వారికి సేవ చేసినారే అవసరం ఏంటి సాక్షాత్ కృష్ణు శ్రీకృష్ణ పరమాత్మకి గురువుతో ఏమైనా పనుందా జగద్గురు అండి ఎవరు శ్రీకృష్ణుడు అటువంటి వారు సాందీపుడు దగ్గరికి వెళ్ళి ఎందుకు సేవ చేయాలి చెప్పండి ఇది రామచంద్రుడు ఎవరు సామాన్యుడు అండి అవతారమూర్తి అయినప్పటికీ వశిష్ఠుడు వారికి సేవ చేసి చక్కగా గురువు భావంతో ఉంటున్నారు ఏ కారణం ఏంటి చెప్పండి అది అది చెప్పలేమండి ఎందుకు ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ది గ్రేస్ వారి ఆశీర్వాదం అనుగ్రహం లేకపోతే ఏం జరగదు అందరు చూడండి మన సంఘంలోనండి గ్రేట్స్ ఎట్లా ఉన్నాయో తెలిసినా మొట్టమొదటి బ్రహ్మచారి చూడండి బ్రహ్మచారి తర్వాత గృహస్థుడు తర్వాత వానప్రస్థుడు చూడండి వానప్రస్థత్వం అంటే కొన్ని నియమాలతో ఉంటుందండి అది గృహస్థం వలె కంట్రోల్ లేకుండా కాదండి అక్కడ వానప్రస్థంలోనండి కొన్ని నియమాలు ఇవన్నీ ఉంటాయండి అది చూసారా బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి చూ సన్యాసి అనేది అన్నిటికంటే ఈ సొసైటీలోనండి హైయెస్ట్ పొజిషన్ ఆ సన్యాసంలో నాలుగు తరగతులు ఉన్నాయండి ఏమిటో తెలిసిన కుటీచకుడు బహుదకుడు హంస పరమహంస ఆ పరమహంస అనేది అండి అన్నిటికీ టాప్ మోస్ట్ పొజిషన్ దానిపైన ఇంకొకటి ఉందండి ఏమిటో తెలిసిన అవధూత ఆ చూచారు అవధూత అవధూత అంటే ఈ సంఘంలో సుప్రీం పొజిషన్ అంటే దాన్ని మించినటువంటిది లేదు వారి దృష్టి అండి సర్వం కల్వితం బ్రహ్మ నేహనాస్తికించిన అటువంటి దృష్టి ఉంటుందండి కేవలం భగవన్ మయంగా చూస్తాడు ఈ జగత్తుని ఆ కనుకనే ఆ అవధూతలు ఈ ప్రపంచ విషయంలో ఏమంతా పట్టించుకో పిచ్చివారి మోస్తరు అందరికీ కనిపిస్తారండి అవధూతలు పోతుంటే ఈ ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా దత్తాత్రేయులు దత్తాత్రేయులు ఫోటో చూడండి పక్కనే కుక్కలు ఉంటాయండి సరే ఆ కుక్కలు ఉండటానికి కారణం ఏంటి కుక్కలు ఎక్కడ చేరుతాయో తెలుసుకున్నా ఎవరైనా పిచ్చివాళ్ళు పోతుంటే అక్కడికి చేరుతూ ఈ అవధూత చక్రవర్తి చూడండి ప్రపంచంలో సంఘంలో అన్నిటికంటే పై స్థానమును ఆక్రమించుకున్నటువంటి మహానుభావుడు వారి ఫోటోల దగ్గరండి కుక్కలు ఉంటాయండి అంతేనండి ఈ జగత్తు యొక్క స్ఫురణే లేదండి స్ఫురణ లేదు కేవలం ఆ స్వస్వరూపంలో నిలకడ కలిగి ఉంటారు ఎవరండి అవధూతలు అటువంటి అవధూత చక్రవర్తి అయినటువంటి దత్తాత్రేయులు వారు ఒక చిన్న గ్రంథం రాశారు దాని పేరు అవధూత గీత అవధూత గీతను రాసినారు దానిలో అంత అద్వైతం అండి బ్రహ్మాండం అంతైన కూడా ఒకే చైతన్యం వ్యాపించున్నదనేటువంటి అద్వైత భేరి ారండి ఆ ఎవరంటే అద్వైత చక్రవర్తి అయినటువంటి దత్తాత్రేయులండి రెండవ వస్తువు లేదు ఒకే వస్తువు ఏకం సత్ అనేటువంటి బోధ చేసినటువంటి అద్వైత చక్రవర్తి అయినటువంటి దత్తాత్రేయులు ఆ అవధూత గీత గ్రంథంలో మొట్టమొదటి శ్లోకం ఏమిటో తెలుసండి ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన మహాభయ పరిత్రాన విత్రణముపజాయతే ఓ జనులారా భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే అద్వైతంలో ప్రవేశం కలగదు అనేసాడు చూ అద్వైతం అంటే చూడండి మొదట్లో ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతం హైయస్ట్ ఆ అద్వైత క్షేత్రంలో ఎవరైనా ప్రవేశించాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేని ప్రవేశించడం కష్టం అంటాడు చూడండి ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన భగవద్గీతలో కూడా చూడండి అర్జునే ఈ మాయ చాలా భయంకరమైంది కానీ దీన్ని దాటాలంటే చక్కని ఉపాయం ఉంది ఏమిటి మామేవయే ప్రబద్యంతే మాయా నన్ను ఆశ్రయించు అంటాడు నన్నంటేమిటి అక్కడ కేవలం కృష్ణుని యొక్క విగ్రహం కాదు బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి ఆ చైతన్యం అంటేది ఆ చైతన్యం అంటే సచ్యదానందమును ఆశ్రయించండి ఈ మాయ తొలగిపోతుంది అంటాడు శ్రీకృష్ణుడు అర్థం ఏంటంటే భగవంతుని యొక్క కృపాకటాక్షం లేని ఇటువంటి ఎప్పుడు జరగవండి ఏది మోక్షం అనేటువంటిది కనుక దేవుని యొక్క కృప కోసం అండి చక్కగా ఆయన నామం ఇదన్నా భగవన్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఇటువంటి దివ్యమైనటువంటి మంత్రాలు కొన్ని జపం చేయటం చాలా మంచిదండి దానివల్ల ఏమవుతుంది తెలుసు ఆ భగవంతుని యొక్క కృపక్తా మినారద నా భక్తులు ఎక్కడ సంకీర్తం చేస్తున్నారో నామస్మరణ చేస్తున్నారో నన్ను చింతన చేస్తున్నారు అక్కడొచ్చి నేను కాపర ఉంటానంటాడు ఎవరు విష్ణు భగవానుడు కనుక కేవలం వేదాంత విచారణ మంచిదే గానీ చాలదండి ఆ భగవంతుని యొక్క కృప కోసం చక్కగా భక్తి ఆ భక్తిని కూడా తింటూ కలపాలండి శంకరాచార్యులటువంటి వారు అద్వైతం రెండవ వస్తువు లేదని భేరి మోగించినటువంటి శంకరాచారి ఆహా శివానందలహరి ఆ శివుణ్ణి ప్రార్థన చేస్తాడు చక్కని గ్రంథం శివానందలహరి ఆ శివుని ప్రార్థ ఏమన్నా ఎందుకు చేయాలి మళ్ళా ద్వైతంలోకి ఎందుకు దిగాలి అది దిగి తీరాలండి తప్పదు ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు కూడా శరీరాన్ని సృష్టించినటువంటి ఒక చైతన్య ఒక మహాశక్తి ఉన్నది అని తప్పకుండా నమ్మాలన్నది కదండి ఇప్పుడు ఈ మైక్ ఉందండి దానంతటదే ఇది ఉత్పన్నం అవుతుందా లేదండి లేకపోతే ఇల్లుంది ఇల్లు దానంతటదే లేస్తుందండి లేదు ఎవరో ఒక జన్మస్పీ క్రియేటర్ అది ఎవరో సృష్టికర్త లేకపోతే ఇవన్నీ జరగవండి అదేవిధంగా దేహం అనేది కనిపిస్తున్నప్పుడు మీరేమైనా సృష్టి చేసుకున్నారా ఇప్పుడు గుండె ఆడుతున్నదంటే మీరేమైనా ఆడిస్తున్నారా రక్తం ప్రవహిస్తుంటే మీకేమైనా దాంట్లో బాధ్యత ఉన్నదా ఏమీ లేదు కదా మరి ఎవరు ఏ శక్తిదంతా ఇదంతా నడుపుతున్న చెప్పండి అది దాని పేరే దేవుడు మనం పేరు పెట్టుకున్నాం వారి యొక్క అపారమైనటువంటి కృప లేకపోతే అనుగ్రహాతిశయం గనక లేకపోతే మానవుడు తరించడం చాలా కష్టమని పెద్దలంతా ఘోషిస్తున్నారు కనుకనే గురువు భక్తి దైవ భక్తి ఇది చాలా అవసరం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పుడు సాధకుడు మొట్టమొదటి శుభేచ్ఛ తరించాలనే కుతూహలం తర్వాత గురువు దగ్గరికి వెళ్ళటం గురువుగారు చక్కని పోత దాని పేరు విచారణ రెండవ క్లాస్ అండి శుభేచ్ఛ విచారణ ఏది సత్యము ఏది అసత్యము ఇదండి తెలుసుకోవడం దీని పేరు విచారణ అజ్ఞానులు ఏం చేస్తున్నారు తెలిసిన అసారం మొట్టమొదట్లో ఈ అసారమైన దాన్నే గ్రహిస్తూ కూర్చున్నారండి సారం అనే దాన్ని మర్చిపోయినారు మర్చిపో అసలు తెలియదు అండి వారికి ఈ ప్రపంచంలో సారభూతమైనటువంటి ఒక వస్తువు వారికి తెలియదు ఎవరు భగవంతుడు ఇదిగో ఈ నామరూపములు ఈ జడమైనటువంటి వస్తువు ఈ అసారమైన దాన్ని పట్టుకుని యావత్ జీవితం దీన్ని పట్టుకుని వేలాడుతున్నాడండి ఏమంటే అంత్యకాలం వచ్చేప్పుడు ఏమైనా సహాయం చేస్తున్నదా చెప్పండిది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ సపరేట్ అయిపోతున్నాయండి తాను ఇంతవరకు కష్టపడి సంపాదించినటువంటి భవనములు కానీ ఆస్తులు కాని లేక బంధువులు కానీ వీరందరూ కూడా సపరేషన్ వెంట ఏమొస్తుంది చెప్పండి తాను చేసిన పుణ్యం తాను చేసిన పాపం ఈ రెండు కూడా పరలోకానికి వెళుతుంటే మానవుడు ఏమైనా ముందుగా ఆలోచిస్తున్నాడా వెంట వచ్చే వస్తువు ఏమిటి సారభూతమైనటువంటి వస్తువు ఏమిటి అని ఏమి ఇచ్చి తన చేతి లేక ఆసారంలోనే మేము చిన్న కాలం అండి చదువుకున్నటువంటి కాలేజీలో ఒక హాస్టల్ ఉందండి హాస్టల్ అక్కడ మేము విద్యార్థులంతా ఉంటున్నాం మా రూమ్ పక్క రూమ్ ఇద్దరు విద్యార్థులు డబుల్ రూమ్స్ ఉండదు ఇద్దరిద్దరు విద్యార్థులు ఉంటారు ఏ ఆ ఇద్దరు విద్యార్థులు ఒకనాడు ఏం చేసినారంటే ఒక పోటీ పోటీ పెట్టుకున్నారండి ఏమిటో తెలిసిన నాలుగు అరటిపళ్ళు ఎవరు ముందుగా తింటారో నాలుగు అరటి ముందుగా తినేయాలి నువ్వు ముందుగా తింటావా నేను ముందుగా తింటానా ఏమిటి ఊరికే గు లోపల గుజ్జు తింటాం కాదు తొక్కుతో కూడా తినాలండి ఆ స్టూడెంట్స్ ఈ పోటీ పెట్టుకున్నారండి ఏది నాలుగు అరటి ఎవరు ముందు తింటారు గెలిచిన వాడికి పది రూపాయలు బహుమానం ఇక చూడండి వాళ్ళిద్దరు వీడు ఒక పది వాడు ఒక పది ముందుగా డిపాజిట్ పెట్టారు జడ్జెస్ వచ్చారండి ఏది న్యాయ నిర్ణేతలు వాళ్ళంతా కూర్చున్నారు మేము కూడా ఏం ఏం జరుగుతుందా అని అక్కడొచ్చి కూర్చున్నాం అండి ఇక చూడండి వాళ్ళిద్దరు పోటీ నాలుగు అరటి పళ్ళు వీడి తెచ్చుకున్నాడు నాలుగు అరటి పళ్ళు వీడి తెచ్చుకున్నాడు అక్కడ జడ్జ్ అండి వన్ టూ త్రీ అన్నాడండి ఒకటి రెండు వెంటనే మొదలు పెట్టారు ఈవైపు వాడు ఏం చేశాడు చూసండి రెండు తొక్కుతో కూడా తినాలి ఇది కదా పరీక్ష తొక్కు అసారం కదా దరిద్రం దాంతో కూడా తినటం ఏం బాగుంటుంది అని నాలుగు అరటి ఒలిచి నాలుగు గుజ్జులు తిన్నాడండి వీడు ముందుగా ఆ పుక్కులు అక్కడ తినలేదండి వీడేం చేసినారంటే ఎడ తిరిగి తొక్కు కూడా తినాలి కాబట్టి కష్టమైంది కనుక ముందు తినేస్తే గుజ్జు అనేది ఆనందంగా తినొచ్చుని ఈ నాలుగు తొక్కులు ఓడదీసి ముందు తొక్కులు తిన్నాడు వీడు వీడు వీడేమో గుజ్జులు తినేశాడు వీడు తొక్కులు తిన్నాడు ఇద్దరికి కడుపు నిండిపోయిందండి ఇద్దరికి కడుపు నిండిపోయింది ఇద్దరు చెప్పారు మేమింకా ఈ పందెం కొనసాగించాం నేను ఓడిపోయినాను నేడు ఇద్దరు ఓడిపోయినారండి ఏ తోడుతో కూడా ఇద్దరూ తినలేదు కానీ బట్ హూ ఈజ్ ఫార్చునేట్ ఎవడు అదృష్టవంతుడు చెప్పండి ఈ వీడు లక్షణంగా గుజ్జులు తినేశాడు వీడు ఆరోగ్యంగా ఉన్నాడండి వీడు నాలుగు తొక్కులు తిని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడండి వీడు చూసారా అసారమైంది ముందు తిన్నాడండి వీడు వీడు సారమైంది ముందు తినేశాడు చూచారా ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయండి సారం అసారం అజ్ఞానం ఏం చేస్తున్నాడు నశించిపోయి నశ్వరమై క్షణికమైనటువంటి అసార వస్తువుని గ్రహించుకుని జీవిత వాళ్ళను దాంతోనే కాలక్షేపం చేస్తున్నాడు వాడండి డాక్టర్ దగ్గరికి వెళ్లవలసిన వాడేనండి చూసారు వాడికి రోగం వస్తుందండి ఎందుకంటే ఆసార వస్తువు మానవుణ్ణి కాపాడుతుందా చెప్పండి ఒక నదిలో కొట్టుకుపోతుంటే ఎవరండి కాపాడేది ఒడ్డు ఆ ఒడ్డున పట్టుకుంటే వాడి ప్రాణం కాపాడుతుంది అంతేగాని కొట్టుకుపోయే వస్తువులు పట్టుకుంటే దాంతోపాటే కొట్టుకుపోతాడు ఈ సంసార ప్రవాహంలో అన్ని వస్తువులు కాలగర్భంలో కొట్టుకుని పోతున్నాయి మానవుడు ఏం చేస్తున్నాడు వాటిని పట్టుకుంటున్నాడే గానీ ఒడ్డు ఒడ్డు అంటే ఏమి చెప్పండి భగవంతుడు వారి పాదములు ఆశ్రయించాలజరా మామేవే ప్రపద్యంతే మాయా నన్ను గనక ఆశ్రయించుకుంటే ఈ మాయను అవలీలుగా దాటవచ్చని శ్రీకృష్ణ పరమాత్మ అర్జును చెప్తారు అక్కడ నన్ను అంటే ప్రపంచంలో అక్షరం నాశరహితమైనటువంటి వస్తువు అండి భగవంతుడు నిన్న చెప్పలేదండి భగవంతుడు అంటే కేవలం విగ్రహం కాదు ఒక స్వరూపం కాదు ఒక చోట ఉండేవాడు కాదు బ్రహ్మాండం ఆవరించినటువంటి సచ్చిదానంద చైతన్యం లేక చిదాకాశం దాన్ని ఆశ్రయించుకుంటాదండి ఆశ్రయిస్తే ఈ మాయ బాధ చేయదండి ఈ విధంగా టైం లేదు ఇక ఏడు త్వరగా చెప్పేస్తాను శుభేచ్ఛ విచారణ మూడవది ఏమిటి తెలిసిన తనుమానసూ తను అంటే తెలిసిన సూక్ష్మం ఈ మనస్సు అండి కఠినంగా ఉన్నటువంటి మనస్సు కరిగిపోతుందండి ఈ విచారణ చేత సాధన చేత అనుష్ఠానం చేత సూక్ష్మం అయిపోతుంది చూడండి ఇదివరకు రజోగుణం తమోగుణం ఉన్నటువంటి మనస్సు సత్వగుణానికి మారిపోతుందండి దాని పేరు తను తను అంటే సటిల్ సటిల్ మైండ్ అది ఆ మనస్సు అండి దాని పేరు తనుమానసనండి చెప్పినట్టు అది లొంగుతూ ఉంటుందండి ఈ ఇదివరకు అజ్ఞాన స్థితిలో అది లొంగదండి ఇంద్రియములు కానీ మనస్సు కానీ మనం చెప్పినట్టు ఒప్పుకోదండి అది తిరగబడుతుంది కానీ ఈ సాధన గనక చక్కగా పరిపక్వం అయితే ఇక అది మనసు చెప్పిన మాట వింటుందండి సరే ఈ దుర్గుణములు ఇవన్నీ కూడానండి మొదట్లో మానవుని బాధ చేస్తాయి కొంత విచారణ కనుక చేస్తే ఈ దుర్గుణములు మానవుని బాధ చేయలేవండి ఎందుకంటే వాటిపైన కంట్రోల్ పెట్టుకుంటాడు వీడు అది ఓ కోపమా రా చూస్తామంటాడని చూడు అజ్ఞానులు అండి కోపం వస్తే దాన్ని గమనించండి దాంతో ఐక్యం అయిపోతారు చూడండి ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి ఒళ్ళంతా ఎర్రబడిపోతుందండి చూ ఒళ్ళంతా ఎర్రబడిపోతుంది రాక్షసుడు వలె తయారవుతాడండి ఎందుకు ఆ కోపంతో ఐక్యమైపోతాడు వాడు మహాత్ములకి ఎప్పుడైనా కోపం వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన ఓ కోపమా వస్తున్నావా అని చెప్పి వారు ముందుగా సాక్షిగా చూస్తుంటారు అదేమి ఇంకా బాధ చేయదండది అది పలాయనం చిత్తగిస్తుందంటది మహాత్ముల దగ్గరికి ఇది రాదు ఎందుకు దే ఆర్ సీయింగ్ ఇట్ ఈస్ ఎ విట్నెస్ అది సాక్షిగా చూస్తే చూడండి ఇప్పుడు దొంగ దొంగ మీ ఇంట్లో ప్రవేశిస్తుంటే మీరు మేలుకుని చూచారండి వాడు లోపలికి వస్తాడని చెప్పండి లేదు నేమ్మదిగా బయటికి వెళ్ళిపోతాడు మనం చూ చూస్తే చాలండి ఈ వికారములు మనం బాధ చేయవు తొలగిపోతాయండి అజ్ఞానం చేస్తాడు వాటిని చూడడు అందుచేత దాంతో ఐక్యం ఈ వికారములతోనండి సరిగా కోపము కామము లోభము ఇవన్నీ కూడా అటువంటివేనండి కొంచెం అజాగ్రత్తగా ఉన్నారా ఇవన్నీ వచ్చి మీద పడతాయి రేపు నిర్వహణ ప్రకటన ప్రాంతంలో ఈ మా వారు ఏం చెప్తారు తెలుసిన రామచంద్ర మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే తవ నావహితం చిత్తం కామ కవలయిష్యతి కవళం కవళం అంటే ఏమిటండి ముద్ద ముద్దను ఎట్లా తినేస్తారో ఆ విధంగా కామం అనేది మింగేస్తుంది జాగ్రత్త అంటాడు ఈ వికారములు మింగేస్తాయి మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే అంట తవ నా వహితం నావహితం అంటే అజాగ్రత్తగా ఉంటే కామ కవలయిష్యే సాధ పిశాచరిష్యతి మీరు గనక జాగ్రత్తగా ఉంటే వికారములు ఏమీ చేయలేవు అంటాడు అందుచేత బాగా పరీక్షించి ఈ కోపతాపాలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా కనుక వస్తుంటే ఓ జాగ్రత్త ఓ వికారములారా నాలో ప్రవేశిస్తున్నారా ఓ దొంగలారా జాగ్రత్త అని వీడు చూచాడా ఇక పారిపోతాయండి సార్ చాకలవాడు ఉతికేటువంటి నీళ్లు ఉన్నాయి మురికి నీళ్లు ఈ ఈ పండితుల మీద పడిందండి పాపం ఈ చాకలవాడు చూడలేదండి ఆయన ఎవరో మహానుభావుడు పైన కూర్చొని జపం చేస్తున్నాడు అనే విషయం వాడికి తెలియదు తెలియకుండా మామూలుగా ఉతుకుతున్నాడు ఒక చుక్క మురికి నీరు వాడి ఆయన మీద పడిందండి ఆయన ఒంటి మీద వెంటనే ఆ పండితుడండి కళ్ళు తెరిచి చూచాడు ఏమిటి చినుకులు పడ్డాయి బిందువులు చూస్తే కింద చాకలి వాడండి గుడ్డలు ఉతుకుతున్నాడు ఏ రామ రామ నేనెవరు చాకలి వాడేవరు వాడి మురికి నీరు వచ్చి నా మీద పడిందే ఇది అన్యాయం కదా అని చెప్పి ఆ జపం పూర్తి చే మానేశాడండి జపం మానేసి మూడవ కన్ను తెరిచాడండి మూడవ కన్ను తెరవటం అంటే ఏమిటి రుద్రాకారం వహించాడు అనమాట ఇక కోపం ముదిరిపోయింది దిగాడండి చాకలి ఎవర్రా నువ్వు నేనెవరు నా జాతీయం ఏమిటి నీ జాతీయం ఏమిటి నువ్వు ఈ విధంగా నా మీద నీళ్లు మురికి నీళ్లు చల్లచ్చునా స్వామి క్షమించండి మీరు అక్కడ ఉన్నారు నేను అని నేను చూడలేదు నిజంగా చూచుంటే దూరంగా పోయి నేను ఉతుక్కునేవాడి మీ మీద నీళ్లు పోయాలని నాకుంటుందా అట్లా ఎప్పుడు లేదు ఏదో పొరపాటు జరిగింది క్షమించండి అని పాపం వినయంగా వేడుకున్నాడండి నేను చూడలేదు ఈ పని ఏదో అకస్మాత్తుగా జరిగిపోయింది అని అన్నాడండి ఎవరు ఈ చాకలి ఎక్కడండీ ఈయనకేమైనా శాంతం కలుగుతుందా కో కోపం కోపం అనేది కళ్ళు అండి ఆ కళ్ళు తాగితే ఏ ప్రకారంగా మానవుడు ఏ కైపులో చైరాని పళ్ళన్ని చేస్తాడో ఆ విధంగానే వికారములు కనుక కలిగితే మానవుడు అండి ఎందుకు పనికి రాకుండా నాశనం ఈ పండితుడు చూడండి గొప్ప వంశం గొప్ప జాతి అయినప్పటికీ కూడా ఆ కైపు ఆ కళ్ళు తాగేసినాడు ఏది కోపం అనేటువంటి కళ్ళు భగవద్గీతలో చెప్పలేదండి కోపం గనక ముదిరితే ఏమవుతుంది తెలిసిన ఆ రెండవ అధ్యాయంలో చక్కగా బోధిస్తారండి కోపం గనక ముదిరితే సంహం అంటే మైకం చూడండి మైకం అంటే కైపు వచ్చేస్తుందండి ఎదురుగుండడు ఎవడో కూడా తెలియదు తల్లి గాని తండ్రి కాని అందరినీ కొట్టిపారేస్తాడండి కారణం ఈ మత్తు ఈ కైపులో పడిపోతాడు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతే భోతులో పడతాడు ఎంత చక్కగా సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞ లక్షణంలో చెప్తారనిది కనుక ఈ కోపం అనేది కళ్ళు వంటిది చూడండి పండితుడుగా ఉండి అన్ని శాస్త్రములు చదివి ఆ పైన కూర్చొని ఆఖరికి కోపానికి లోబడ్డాడు లోపడేటప్పటికీ అది కళ్ళు తాగినట్టుగా మైకౌన్ తగిలి వాడితో ఏం మాట్లాడాలి చూసినా దుర్భాషణ చూడండి మాట్లాడినటువంటి ఆ పాడు వాక్యాలన్నీ వాడితో చాకల్ని తిట్టేశాడండి ఎవరు ఈ పండితుడు తిట్టి ఆ కోపంలో తన్మయుడు అయిపోయి తెలియక ఒక దెబ్బ కొట్టాడండి ఎవరిని చాకల్ని ఒక దెబ్బ కొట్టాడు వీపు మీద కొట్టంగానే వెంటనే ఈ పండితుడు కాలో వరే వరే చాకలోని తాకేశా తాకేశాను మడి నేను మడి కట్టుకున్నాను చాకలోని తాకేశా అపవిత్రుడిని అయిపోయినా రామరామ ఎంత పొరపాటు అయిపోయిందని చెరువులో ఒక మూలకు వెళ్ళి స్నానం చేస్తున్నాడండి అపవిత్రుడు స్నానం చేయరండి ఏదో మైలా మైదా ఏదైనా తాకితే స్నానం చేస్తారండి మడి కట్టుకున్నవాళ్ళు ఏ ఈ పండితుడు నేను మడికట్టుకునేది జపం చేసుకున్నాను వీడిని తాకేశానవసరం వీడు చాకలి వాడు నీచ జాతి అల్పజాతి అని ఆ పక్కకి వెళ్ళి స్నానం చేస్తున్నాడండి ఎవరు ఈ పండితుడు ఈ చాకలేం చేశాడు తెలిసిన చెరువుకి ఇంకొక మూలగా వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్నాడండి ఎవరు చాకలివాడు ఈ పండితుడికి ఆశ్చర్యం కలిగింది నేను స్నానం చేయటంలో అర్థం ఉంది వాడెందుకు స్నానం చేస్తున్నాడు చాకలివాడు అని ఆ స్నానం అంతా ఆయన తర్వాత చాకలి దగ్గరికి వెళ్ళి చాకలే నేను స్నానం చేశాను ఎందుకంటే నిన్ను తాకాను కాబట్టి నువ్వెందుకు రా స్నానం చేశావు నిన్ను తాకాను కాబట్టి చేస్తున్నా ఏ నేనంత అపవిత్రున్నా స్వామి మీరు పవిత్రుడే మీ తోలు పవిత్రం మీ చర్మం పవిత్రం మీ జాతి పవిత్రం కానీ కోపం చండాలుడు మీలో చేరాడు వాణ్ణి నేను తాకేశాను అందుచేత అపవిత్రుని అయిపోయినాను చూ ఎంత చక్కని బోధ చేసినాడు మీ హృదయంలో ఈ చండాలుడు ఒకటి చేరిపోయినాడు ఎవడంటే ఆయన వాడిని తాకేటప్పటికి నేను అపవిత్రమైన అయిపోయినాను అందువల్ల నేను స్నానం చేస్తున్నానని చెప్పంగానే ఈ పండితుడు దెప్పరిచుకున్నాడు వరివరి ఎటువంటి పాఠం ఓడించాడు నేను పొద్దు జపాలు ధ్యానాలు చేస్తున్నాను నా కోపం ఏమి తగ్గలేదు ఈ వికారములు తగ్గకపోతే ఈ ధ్యానాల వల్ల ఏం ప్రయోజనం ఈ జపాల వల్ల అని ఇక మీద నిర్ణయం చేసుకున్నాడు హృదయం పవిత్రంగా ఉండవలను ఈ అపం ఈ కామక్రోధాదులు ఇటువంటి హృదయంలో ప్రవేశించిన ఆ మానవుణ్ణి ఈ విధంగా పడగొట్టేస్తున్నాయి ఇప్పుడు కోపం నన్ను పడగొట్టిందో చూడండి అని చెప్పి చక్కగా జీవితం మార్చుకున్నాడండి ఈ చాకల ఎంత చక్కని హితబోధ చేశాడు జనులారా మీ వంశ గొప్పది మీ ఇతరమైన మీ శరీరం చాలా పవిత్రం ఏం లాభం విభూదులు పెట్టారు రుద్రాక్షమాలు వేశారు ఆ లోపల చందాలుడు ఆ లోపల కోపం వాడికి ఎందుకు ఆశ్రయం ఇచ్చారు మీరు కనుక వికారములు వచ్చి రాకపోవడం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది నేర్చుకోవాలన్నది దీని పేరు తనుమానస అది ఎప్పుడు ఈ వికారములన్నీ కూడా తగ్గిపోయినాయో తను మనసు చాలా సూక్ష్మ సరే శుభేచ్ఛ విచారణ తనుమానస ఇక నాలుగవదండి సత్వాపత్తి సత్వాపత్తి అంటే సత్వగుణం అండి సార్ మూడు గుణాలు ఉంటాయండి తమో గుణం రజోగుణం సత్వగుణం ఆ సత్వగుణం చక్కగా సత్వం యొక్క లక్షణం ఏమిటి చెప్పండి ఆ శాంతము శమధమాదులు ఇంద్రియ నిగ్రహం పరోపకారం ఇటువంటి చక్కని గుణాలన్నీ దాంట్లో ప్రవేశిస్తాయి సత్వగుణంలో ఆ సత్వాపత్తి ఇక అసంసక్తి అసంసక్తి అంటే నాన్ అటాచ్మెంట్ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాడే గానీ తగులుకోడండి తామరావుకు మీద నీటి బిందు ఉంటుందో జనక మహారాజు ఎట్లా రాజ్యం పరిపాలించాడో ఆ విధంగా వ్యవహారం చేసుకుంటాడు ఆ స్థితిలో దాని పేరు అనటాచ్మెంట్ అసంశక్తి ఆరవదండి పదార్థ అభావన అది ఇంకా సాధన కనుక తీవ్రమైతే ఈ ప్రపంచ వస్తువులు వాడు దాని దృష్టి ఉండదండి ఎప్పుడు ఆ నిర్వికల్ప సమాధి ఆ స్థితిలోనే బాగా ప్రాక్ ప్రాక్టీస్ చేస్తుంటాడు దీని పేరు పదార్థ అభావన ఇవి ఎదురుకుండా ఉన్నప్పటికీ కూడా వాడికి గోచరించవండి ఎట్లా స్వప్న రాత్రి కళలో ఉండేటువంటి వస్తువులు ఉన్నప్పటికీ అవి నిజమని చెప్పి మేలుకున్న తర్వాత ఎట్లా వాడు ఒప్పుకోడు అదే విధంగా ప్రపంచం ఎదురుగుండా కనిపిస్తున్న ఇదంతా ఇంద్రియముల యొక్క వ్యవహారం ఇది కల్పితం నా స్వరూపం సచిదానంద స్వరూపం శాశ్వతం అని చెప్పి గమనించుకుంటాడు దీని పేరు పదార్థ అభావన ఇక ఏడవదండి తురీయం తురీయం అంటే సూపర్ కాన్షియస్ అది బాగా మేలుకుని ఆ స్వస్వరూపంలో నిలకడ కలిగి ఉంటాడండి ఇది బాగా అభ్యాసం చేయాలండి ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదు దుఃఖం రహితమైపోయి పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎప్పుడైనా కనుక ఒక క్షణం ఆ స్థితిలో కనుకుంటే నెత్తినున్న బరువు అంతా కూడా పోతుందండి ఏది ఈ సంసార తాపాలు అన్ని తొలగిపోతాయి పరమానందం కలుగుతుంది మళ్ళీ ఎప్పుడెప్పుడు అటువంటి స్థితి కలుగుతుందా అని చెప్పి వాడు తల్లడి వెళ్ళిపోతుంటాడండి సుజల ఎట్లా ఇప్పుడు ఒక దూడ దూడకి ఆ పాలు పాలు తాగటానికి పంపించండి తల్లి దగ్గరికి ఏది గోవు ఆవుకి పాలు తాగుతుంటుంది దూడ అప్పుడు అండి తాగనివారండి ఆ ఇంట్లో పాలు పిండుకునే వాళ్ళండి అన్ని పాలు దూడకి ఇవ్వరండి ఏమండి ఇస్తారా చెప్పండి కొంచెం చేపతుంది ఆ తల్లి చేపగానే పాలు లాగేస్తారండి సరే లాగి ఒక కర్ర కట్టేస్తారు గుంజ కడతారు ఆ లాగేటప్పుడు దూడ ఏమనుకుంటుంది చెప్పండి ఆహా అమృతం తాగుతుంటే వీళ్ళు దౌర్భాగ్యులు నన్ను దూరంగా తీసేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉంటుందండి బా ఎంత ఆనందం ఆ తల్లి పాలు తాగుతుంటే వీడు లాగుతుంటాడు చూచరా ఆ విధంగా ఎవరైనా బాగా ధ్యానంలో ఉండేవారిని పిలిచి ఎవండి ఎవండి రాండి మీతో మాట్లాడాలి భోజనం తినండి ఈ విధంగా ఎన్ని పలికినా కూడా వారి మనస్సు దాని మీదకి పోదండి ఎందుకంటే ఆ దూడ తల్లిపాలు తాగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుంది ఈ బాహ్యమైనటువంటి విషయముల మీద మనస్సు పోనే పోదండి సరే అపరం లాభం మన్యతే పరమ లాభమైనటువంటి ఆ స్వరూపం ఎందుకు అనుభవించకూడదని పెద్దలు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు వశిష్ఠుల చివరిదైనటువంటి భూమిక దీని పేరు సప్త జ్ఞాన భూమికలండి ఏడు అంతస్తులు చెప్పినారు చివరిదైనటువంటి తురియం ఈ జీవితంలోనే అనుభవించడానికి ప్రయత్నం చేయాలండి చక్కగా ఒక్కొక్క సాధన చేసుకుంటూ రాగా రాగా ఆ ఫైనల్ ఆ ఫైనల్ ఆ తురియం ఆ అభ్యాసంలోకి వస్తుందండి దీన్ని చక్కగా అభ్యసించమని ఈరోజు వశిష్ఠుల వారు రామచంద్రునికి చక్కని హితబోధ చేసి ఈ మూడవ అధ్యాయం పూర్తి చేసినారు రేపటిదినం నాలుగవ అధ్యాయం స్థితి ప్రకరణం ప్రారంభం చేస్తాం ఈరోజు సాయంత్రం తొమ్మిదవ అధ్యాయం భగవద్గీత రాజ విద్య రాజకూక్ష యోగమును కూర్చుని జరుగుతుంది సమయం అయింది ఓంకారం జపం చేస్తాం ఓ